సంపుటి మూడు ఐదు ఏడు ఆదిమ పురుషుడు బలమునను వేదాద్రి గుహలో వెలసి వాడే ఉదయించే నదిగో ఉక్కుకంభమున చెదరక శ్రీ నరసింహుడు కదిసి హిరణ్యుని ఖండించి ప్రహ్లాదు నిదుట గద్దెపై నిరవయి నిలిచే పొడజూపినదిగో భువిదేవతలకు చిడుముడి శ్రీ నరసింహుడు అడరనందరికీ నభయం బొసగుచు నిడుకొనే దొడపై నిందిరను సేవలుగొనినదే చెలగి సురలచే శ్రీవెంకట నరసింహుడు దైవమై మమ్మేలి దాసులు రక్షించే తావు కొనగనిటు దయతో జూచి